మీరు స్టార్టింగ్ పేజ్ చేయండి పరిశుద్ధుడు సర్వోన్నతుడ జీవంగల తండ్రి నికే వందనములు స్తోత్రం నాయన ఈ రాత్రి కాలం ఇచ్చిన అవకాశం బట్టి నికే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన ఇచ్చిన ఈ బట్టి నీకు కోట్లాది వందనాలు తండ్రి రాన బిడ్డ తొందరగా నడిపించండి వాళ్ళకున్న అటంకాలను తొలగించండి అయా వచ్చిన ప్రతి ఆశీర్వదించండి బలపరచండి ఆయన స్వరం చేత మీరు మాట్లాడండి ఏసు ప్రభావ హృదయాలను యేసూ ప్రభా కథనింపచ్చేయండి దేవా ముందుకు పరిశుద్ధంగా జీవించక ఏ విధంగా జీవించాలో వాళ్ళకు నేర్పించండి నాయన తండ్రి నీకు నేర్పించి ఏసు ప్రభావ క్రమంగా దేశు ప్రభావ బిడ్డకు నీ స్థాయికి దేవుడు నా తండ్రి యేసు ప్రభావందనముత్రం అటంకాలను తొలగించండి తండ్రికు చెదేస్తున్నాం ఆయన పరిశువ్రభాన్ని రాక స్వార్థక అద్భుతంగా ఆశ్చర్యంగా యశ్వప్రభ మీరు యేసుప్రభ ఇష్టమైన పాత్ర మమ్మల్ని వాడుకోండి తండ్రి యేసు ప్రభ నీకప్పు చెప్తున్నాం లేదా మీరు పతొక్క బిడ్డతో మీరు మాట్లాడండి నా తండ్రి నీకు వంద స్తోత్రంలో చదిస్తాం ఈ రాత్రి కాలం పతొక్క బిడ్డ మీరు బలపర్చండి దేవా యేసు ప్రభావే ఉగ్రతను తప్పింపబడాలా ఏసు ప్రభాన్ని నిద్రకునే శక్తి పతొక్క బిడ్డకు దయచేయండి ఎంత మందికి ధన్యతను ఏదో వాళ్ళకు తెలియజేయబడాలా ప్రభావం అందాలా వాళ్ళంత దేవా యేసు ప్రభ అక్కడ మమ్మల్ని నడిపించేది దయచేయండి నా తండ్రి నీకు వంద స్తోత్రంలో ప్రభా కుటుంబాలు మారి మారకుండా కుటుంబాలు సంపూర్ణంగా మార్చబడాలా ప్రభా ఎవరైతే ప్రభాని సొంత రక్షకుంగా స్వీకరించారు మీరు మాట్లాడండి వాళ్ళని గర్తించండి భయం వండుకుడు దేవా భయం భక్తి కలిగి జీవించాలన్ని స్వీకరించాలా ప్రభావ తండ్రి నీ వాక్యత బలపరచబడాలా దేవా మీరే కార్యం జరిగే చేయండి నా తండ్రి ఏ శ్రయానికి స్తోత్రం అయినా నీరక్కడ పదకొండు సిద్ధపరచుకోవాలి అడికుంటున్నాం తండ్రి ఆమెన్ థ్యాంక్ యూ అన్నా నే నడచినవేల గడంధ కారము నేనడీ నవేల లో కంటి పాపవలే నన్ను తోను కాపాడు కంటి పాప వాళ్ళ నన్ను ను కాక కాపాడును ప్రభువైన ఏ సునకు జీవితమంతా పాడుదాం ప్రభువైన ఏ సునకు జీవితమంతా పాడుదం జిడియను బెదరను నా ఏ సునతునుండగా జిడియను బెదరను నా ఈసునతుండగా గాడాకారములు నే నడచిన వేలలో గాడాకారములు నే నడచిన వేలలో కంటి పాప బల నన్ను కాక కాపాడును కంటి పాప బన కొను కాక కాపాడు ప్రభువై నయే సునకు జీవితమంతా పాడుదం ప్రభువై నయే సునకు జీవితమంతా పాడుదం జిడియను బెదరను నుండగా గెడియను బెదరను నాయ సునతుండగా మరణ పులోయలలో నేనడిన వేలలో మరణ పులోయలలో నేనడిన వేలలో నీ దుడ్డు కర్రాయూ నీ దండము ఆదరించును నీ దూడ్డు నీ దండము ఆదరించును నా గిన్నె పొడ్లు చిన్నది శుద్ధాత్మతో నిండెను నా గిన్నె పొడ్లు చిన్నది శుద్ధాత్మతో నిండెను జిడియను బెదరను నాయ సునతో నుండగా జిడియను బెదరను నాయ సునతో నుండగా అలా కొట్టబడినా కొట్టబడినా నా వలు నేనుండగా ప్రభుయే సుకృపణను విడువాక కాపాడును ప్రభుయే సుకృపణను విడువాక కాపాడును అభయామిచీనన్ను ఆదరికి చేచ్చును అభయామిచీనన్ను ఆదరికి చేచ్చెను జడియను జెడియను, నాయేసునతుండగా జడియను బెదరను నాయేసునతుండగా గాడాందకారములో నే నడచిన వేళలలో గాడాకారములో నరచిన వేలలో కంటి పాపవలెనూ తును కాక కాపాడును కంటి పాపవలెనన్ను తును కాపాడును ప్రభువైనసునకు జీవితమంతా పాడుదం ప్రభువైన జీవితమంతా పాడుదాం జిడియను వెదరను నాయేసునతుండగా జిడియను వెదరను నాయేసునతుండగా పర్వతామృతులగినను పర్వతాంలు తొలగినను మేటలు తరినను పర్వతాంలు తొలగినను మేటలు తరినను నీ కృపనను విడువాదు నీ ని తొలగాదు నీ కృపణను విడువాదు నీ ని అలాగాను ఎడియను బెదరను నాతోండగా ఎడియను బెదరను నాతోండగా గాడాకారములు నే నడచిన వేలలో ఆడాకారములో నే నడచిన వేలలో కంటి పాపలే నన్ను కొను కంటి.. కాపాడును కంటి కాక కాపాడును ప్రభువైలసునకు జీవితమంతా పాడుదాం ప్రభువైన జీవితమంతా పాడుదాం అలలు సార్ ప్రైజ్ లాడ్ అందరికి అలలుయ్య అందరికీ ప్రైజ్ లాడ్ నా స్థుతుల పైన నివసించువాడా రంగి కూడా నా స్థుతుల పైన నివసించువాడ నాంత రంగి కూడా ఎసయ్యా నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల వేళ్ళ జయమే నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల వేళలా జయమే నా స్థుతుల పైన నివసించువాడా నాంత రంగి కూడా ఎత్తయా నన్ను నిర్మించిన రీతి తల చద ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకి వింతైనది నన్ను నిర్మించిన రీతి తలచగా ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకి వింతైనది ఎరుపెక్కిన శత్రువుల చూపు నుండి తప్పించి వినలేని ప్రేమను నాపై కురిపించావు ఎరుపెక్కిన శత్రువుల చూపును తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు నా స్థుతుల పైన నివసించువాడా నా రంగి కూడా నీవు నా పామై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల వేళల జయమే నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల వేళల జయమే ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా మేరు పారగా నీతో మధురమైన పలములియనా ద్రాక్షవల్లి నీలోనే బహుగా వేరు పారగా నితో మధురమైన పలములియనా ఉన్నత స్థలములపై నాకు ఇచ్చితి విజయుడాని కృపా చాలు నా జీవితాన ఉన్నత స్థలములపై పుస్తనమిచ్చితివే విజయు నీ కృపా చాలును నా జీవిత నా స్తులపై నా నివసించువాడ నాంతరంకి నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల జయమే నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల వేళ్ళ జయమే నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీ మహిమను కొనేయాడు పరిశోధులతో నిలచి పది పదితంతుల తితారతో నిన్నే కీర్తించేదా నీ మహిమను కొనేయాడు పరిశోద్దులతో నిలచి పదితంతుల సితారతో నిన్నే కీర్తించేదా నా స్థుతుల పైన నివసించువాడా నాంతరంగి కూడా ఎత్తయ్యా నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల జయమే నీవు నా పాక్షమై జయమే జయమే ఎల్ల వేళ జయమే అక్క థ్యాంక్ యూ ప్రెసిడక్క నా ప్రియుడా పప విమో ప్రభు ఇసు నా ప్రియుడా పప విమో ప్రభు ఇసు ప్రాణమును కాడి నూతన బలమొసేను నా ప్రాణమును కాపాడి బలమొసే ప్రార్థన చేసుకుంటా స్థూదరం పరిశుద్ధ రామయమల రజా నీకు వందనాలు తండ్రి యేసుక్రిస్ రజానీకు వందనాలు తండ్రి ఇక్కడ నీ నామనిద్దరం దేవ అక్కడ మీరు ఉంటున్న దేవ మందలం మా కొరుగున భూమికి వచ్చిన దేవా మా కష్టాలు మా రోగాలు మా పాపాలు ముఖ్యంగా మన అర్క శిక్షణలో భరించిన దాన్ని బట్టి నీకు వందనాలు కాపాడి సజీవలికలు నిలబెట్టిన దేవానికి వందనాలు చెల్లిస్తూ వాకేందర మీరేమతను మాట్లాడి నీకు పరిశుద్ధాత్మ సహాయం మీరు మాకు దయచేమని ఏ శ్రీకృష్ణ యోవేలు గ్రంథం యోవేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం పెతియులు కుమారుడైన యోలనుకు ప్రత్యక్షమైన యహో వాకు ఇక్కడ దేవుడు ప్రవచన రీతిగా మాట్లాడుతున్నాడు పెతీయులు కుమారుడైన యోహో యోవీలనుకు ప్రత్యక్షమైన యహోవాకు పెద్దలార ఆలకించుడి దేశపు కాపురస్సులారా మీరందరూ చెవియొగ్గి వినుడి ఇక్కడ దేవుడు ఏమంటుండో పెద్దలార ఆలకించుడి దేశపు కాపురస్సులార దేశపు కాపురస్సులార మీరందరూ చెవియొగ్గి వినుడి ఇలాంటి సంగతి మీ దినంలలో గాని మీ పితరుల దినంలో గాని జరిగినదా ఏ సంగతి కోసం మాట్లాడుతుంది దేవుడు ఇక్కడ ఇలాంటి సంగతి మీ దినంలో కానీ మీ పితరుల దినంలో కానీ జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి వారి తమ వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోవు తరము వారి వారికి తెలియజేయుదురు మీ బిడ్డలకి ఆ తరము వారి బిడ్డలకు కూడా రాబువు తరం వారి బిడ్డలకు కూడా ఇది తెలియజేయబడును అని రాస్తా ఉన్నాడు ఎవరు యువలు గ్రంథంలో రాయబడుతుంది అదేమనగా అని ఇక్కడ దేవుడు మాట్లాడుతుడు పద్నాలుగో వచనంలో మాట్లాడుతున్నాడు ఉపవాస దినము ప్రతిష్ఠించుడి వ్రత దినము ఏర్పరచుడి యహోవా యహోవాన్ని బతుమాలు ఏం చేయాలంట ఉపవాస దినమంట ప్రతిష్ఠించుడి వ్రతదినము దినము ఏర్పరచుడి యహోవాన్ని బతిమాలు కొన్నటకై పెద్దలను మీ దేవుడనే యహో మందిరంలో సమకూర్చుడి సమకూర్చాలంట ఏం చేయాలంట ఉపవాస దినముని దినంగా వ్రత దినము ఏర్పరచుకొనుడి బతిమాలు కొనుట ఎవరిని దేవుడిని బతిమాలు కొన్నట్టకై ఏం చేయాలంట ఒక మందిరంలో కూడి ఉండాలంట ఎక్కడ మరి ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ అట్లా దేవుడు ఏమంటుడు సమకూడి కూర్చి సమకూర్చి ఏమంట మీ దేవుడైన ఏహో మందిరంలో సమకూర్చుడి సమకూర్చి ఒక ధర ఉండి ప్రార్థన చేయండి ఏం చేయాలంట ఆహా ఏహో దినము వచ్చే వచ్చేనే అది ఎంతో భయంకరమైన దినం అంట ఏమొస్తుందంట దేవుడు దినము వస్తుందట ఆయన రాకడా వస్తుందంట ఇంకా త్వరలో ఉందని దేవుడు మనతోని మాట్లాడుతున్నాడు ఇదొక్కటంట బిడ్డలకి తెలవ తెలవబడాలి కాబట్టి ఇక్కడ యోహేలు రాస్తా ఉన్నాడు ఇక్కడ రాస్తా ఉన్నాడు అదే మాట్లాడుతున్నాడు ఏమంటును దేవుడు దినం అంట భయంకరమైన దినం చెప్తా ఉండు అది ప్రళయం వలె సర్వశక్తిని యోధ నుండి వచ్చును ప్రళయం వలె సర్వశక్తిని యోధ నుండి మనము చూచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయేను ఉందా సంతోషము ఉత్సాహం దేవుని ఘనపరుస్తున్న మనుషులు ఉన్న ఎవరు లేరు ఎవరు ఘనపరచలేరు కాబట్టి ఇక్కడ ఏమంటుడు ఇక సంతోషమును ఉత్సాహమును నిలిచిపోయను ఆయన రాకడకి రక్షణ పొందినప్పుడు దేవుడు ప్రేమ ఎట్లుంటుందో మరి దేవుని అంది భయభక్తులు ఎట్లుంటాయో ఉంటాయి కానీ రాంగరాంగ మనుషులు ఏమైపోతారు దిగజారిపోతట్టు సంతోషంగా దేవుణ్ణి ఆరాధించలేక పోతా ఉంటారు ఇక్కడ అదేంటు ఇక్కడ సంతోషము ఉత్సాహమును నిలిచిపోయిను మన ఆహారము నాశనమాయను అని ఇక్కడ అంటా ఉన్నాడు కాబట్టి అలాంటి భయంకరమైన దినంలో మనము ఉన్నాం అలాంటి భయంకరమైన దినంలో ఉన్నాం కాబట్టి భయంకరమైన దినంలో ఉన్నాం కాబట్టి దేవుడు రాకడ అతి ఉంది మరి చూడు దేవుడు రాకడ అతి ఉంది కాబట్టి దేవుడు ఏమంటాడంటే దేవుడు ఏమంటుంటే ఆ దినం వచ్చే ఉన్నది వచ్చేస్తుంది ఆసన్నమైంది కాబట్టి మనం ఎట్లుంటున్నాము మనము ఎట్లుంటున్నాము అని ఇక్కడ దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు నాశనం ఉత్సాహం సంతోషము లేదు ఉత్సాహము నిలిచిపోయను మన ఆహారం నాశనం అయ్యేను అని ఆ దినం అట్లా భయంకరమైన దినం ఉంటుంది కాబట్టి అది ఆసన్నమైంది అతి త్వరలో ఉన్నది కాబట్టి మనం ఎట్లుండాలంట చాలా పరిశుద్ధంగా మనము ఉండాలి పరిశుద్ధంగా ఉండాలంటే ఉండలేకపోతారు మనుషులు కాబట్టి ఉండాలి అది మనము ప్రయత్నము చేయాలి సాధ్యమైన కాడికి మనము ప్రయత్నము చేయాలి ఒకరి మన లోపల శారీరకంగా మనము ఉండడానికి వీలు లేదు వాళ్ళు ఎట్లా చేసినా వాళ్ళని క్షమించడానికి మనము ఉండాలి కాబట్టి ఆ దినం వస్తుంది కాబట్టి మనము ప్రతిరోజు మనం సిద్ధపడి ఉండాలని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడు ప్రతిరోజు మనం దేవుడు సిద్ధము పడి ఉండాలని ఇక్కడ అంటా ఉన్నాడు ఇంకేమంటున్నాడు పద రెండో అదే మొదటి అధ్యాయము పదిహేడవ వచనం విత్తనము మట్టి పెడ్డల పైరు చెడిపోయినందున ధాన్యపు కొట్లు విత్తనం అంట మట్టి పెడ్డల్లో పడి కుళ్ళిపోతుందంట చూడు వాక్యము తెలిసినా కూడా మనుషులు ఎట్లా పోయండ్రు ఒక విత్తనం మట్టి పెడల్లో పడి అది కుళ్లిపోతా విత్తనం అంటే ఒక చెట్టు మొలవాలంటే విత్తనం ఆ విత్తనం లోపలికి అది కుళ్ళిపోతుంది కానీ పైకి చెట్టులాగా రాలేకపోతుంది కాబట్టి ఈనాడు మనుషులు కూడా అట్లా అయిపోతున్నారు ఒక విత్తనం ఉంది కానీ విత్తనం చెప్పలేక వాక్యం చెప్పలేక పోతా అది ఏమైపోతుందంటే ఆనాడు ఇజ్రాయల్ ప్రజలకు దేవుడు ఏమి ఇచ్చిండు మన్నని ఇచ్చినాడు మన్నని ఇస్తే ఆ మన్న ఏమైపోయింది వాళ్ళకి తిని తిని వాళ్ళకి ఏమైపోయిందంటే విస్క్ చెందిపోయినారు అనమాట కాబట్టి ఈరోజు వాక్యం తెలిసినా కూడా మనుషులు ఏమైపోయారు ఒక అర్ధ గంట వినాలన్నా మాకు ఇరవై నిమిషాలు ఉన్న వినాలన్నా వాళ్ళకి ఏమైపోతుంది విస్క్ చెందుతా ఉంటారు కాబట్టి ఇక్కడ అదే అంటుండు పైరు చెడిపోయినందున దాన్యపు కొట్లు ఒట్టివా ఆయను కల్లెప్పు కొట్లు నీల పడి ఉన్నవి మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి మేత పశువులు ఏమైపోతున్నట మూలుగుచున్నవి ఎడ్ ఎడ్లు మద్దలుగా కోడి ఆకలి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రె మందలు చెడిపోచున్నవిడేమంటు గొర్రె మందలంట చెడిపోవచ్చున్నవి ఇక్కడ మాట్లాడుతుండు అగ్నిచేత అరణ్యంలోని మేత స్థలంలో మంట తొట్లా చెట్లన్నిటినీ కాచివేసాను ఏహోవో నీకే నేను మొరపెట్టుచున్నాను అని అంటా ఉన్నాడు దేవుడికే మొరపెడుతున్నాను ఇక్కడ అంటా ఉన్నాడు నదులు ఎండిపోటో అగ్నిచేత మేత కాలిపోటయ్యి చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి చూడు అన్ని ఇట్లా భయంకరమైన దినం ఆ దినం అట్లా వస్తుంది దినం వస్తుంది కాబట్టి ఇలాంటి స్థితులు జరుగుతాయని మనకి కానీ ఇక్కడ అంటా కాబట్టి దేవుడు దగ్గర అవి పశువులు అంట మొరపెడుతున్నాట పశువులు మొరపెడుతున్నాయి కానీ మనుషులు మాత్రము మొరపెట్టలేకపోతావు ఎంత పాపమైన లోకంలో మనం ఉంటున్నాము ఆ యొక్క పాపాన్ని చూస్తున్నాము మనము దాని వదిలేసుకుంటూ వెళ్ళిపోతున్నాం దేవుడా మరి ఈ భయంకరమైన స్థితిలో ఉన్నారు కాబట్టి మనుషులు ఎంతగానో పాపం చేస్తా ఉన్నారు వారిని క్షమించు అని మనము దేశం కొరకు మనము ప్రార్థన చేయాలని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతా ఉన్నాడు కాబట్టి ఆ పశువులంట దేవుడికి మొరపెడుతున్నాయంట కాబట్టి ఆ దినం భయంకరమైన దినము కాబట్టి ఆ దినము తొందరగా వస్తుంది కాబట్టి ఆ దినానికి మనం ఏమన్నా సిద్ధపడి ఉండాలంట సిద్ధపడి ఉండాలంటే మన లోపల ఏం ఉండాలి సిద్ధపడి ఉండాలంటే మన లోపల ఏం ఉండాలి దేవుడు యొక్క వాక్యం ఉంటే వింట మనము సిద్ధపడి ఉంటాము ధైర్యం కలిగి మనము ఉంటాము కాబట్టి ఇక్కడ దేవుడు మనతోనే అదే మాట్లాడతా ఉండు రెండో మొదటి వచనం ఏమంటున్నా అంటే సియోను కొండ మీద బాక ఓదుడి ఏం చేయాలంట బాకాని ఓదాలంట సియోను కొండ మీద ఇంకా ఏమంటున్నా పరిశుద్ధ పర్వత మీద హెచ్చరిక నాదము చేయుడి యహోవ దినము వచ్చు దినం వచ్చుద వచ్చుననియో ఇక్కడేమంటున్నా యహోవ దినము వచ్చుననియో యహో దినం వచ్చిన దేవుడు మాట్లాడుతా ఉన్నాడు దేశ నివాసులందరూ వనుకుంటుగా దేశ నివాసులందరూ అంట వణుకుతుంటారంట కాబట్టి దేశం వణుకుతుంటది ఎందుకంటే ఆయన దినము అట్లా భూమి మీద దిగుతుంది కాబట్టి ఆయనని చూడలేకపోతా ఉంటారు ఆయన చూడాలంటే ఎట్లుండాలంటే మనము పరిశుద్ధంగానే ఉండాలి దేవుడి దగ్గర ఎట్లుండాలంటే పరిశుద్ధంగా ఉంటేనే మనము ఆయనని చూడగలుగుతాము మనం ఆయన భయభక్తులు కలిగి ప్రతి మన లోపల శరీరక్రియ ఏదైనా వస్తే అక్కడ గలెతిలో రాసిన పత్రికలు ఏమన్నాడు శరీరక్రియలు ఉన్నాయి అక్కడ శరీర క్రియల నుంచి మనము విడుదల పొందాలంటే ఏం చేయాలి మనము ఎవరి మీద ఏమన్నా ద్వేషం వచ్చినా కలహం వచ్చినా ఏం వచ్చినా మనం ఏం చేయాలంట ఆ రోజు మనం కరెక్ట్ గా కావాలి ప్రతిరోజు మనము కరెక్ట్ గా కావాలని ఇక్కడ దేవుడు మనతోని అంటా అది సమీప దేశ నివాసులందరూ ఒనుకుచందురుగాక అదినము అంధకారమయంగా ఉండును అదినం ఎట్లుంటా అంట అంధకారం చీకటిగా ఉండునని ఇక్కడ అంటు మహా అంధకారము కమ్మును మేఘములను గాండాంధకారమును అదినము కమ్మును ఏమంటు మేఘములను గాండాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతం మీద ఉదయ కాంతి కనబడకున్నట్లు అవి కనబడుచినవి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అటివి పుట్టలేదు ఇక మీదట తరతరములకును అటువి పుట్టవు అంటుడు కాబట్టి మన దినంలోనే దేవుడి రాకడ కాబట్టి జరుగుతుంది కాబట్టి ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడతా ఉన్నాడు దేవుడు మనతోని మాట్లాడుతుడు కాబట్టి మనం ఏం చేయాలంటే సిద్ధము కావాలి అనేకులను మనము సిద్ధపరచాలనే దేవుడు మనతోని మాట్లాడుతుండు ఇంకేమంటుండి ఇక్కడ పదకొండవ వచనంలో రెండు పదకొండులో ఏవో తన సైన్యంను నడిపించు ఉరుము వలె గర్జించుచున్నాడు దేవుడు తన సైన్యంను నడిపిస్తుండట ఉరుము వలె ఆయన దండు బహు గొప్పదై ఉన్నది ఆయన దండు అంట బహు గొప్పదై ఉన్నది ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతుండు ఆయన ఆజ్ఞను నెరవేర్చినది నెరవేర్చినది బలము ఎహోవ దినం బహు భయంకరమైన భయంకరము దానికి తాళగల వాడేవాడు ఎహోవ దినం అంటే భయ బహు భయంకరము దానికి తాళగల వాడేవాడు ఇప్పుడు మనం ఆనాడు నోవా కాలంలో మనం చూసాము ఆ జలం చాలా భయంకరంగా వర్షం కురిచింది ఆ జలంలో మనుషులు కొట్టుకొని పోయారు ఆ దినమే తాళలేకపోయింది ఇప్పుడు ఈ దినం ఇంకెంత భయంకరంగా ఉంటుంది చాలా భయంకరమైన దినము ఆయన దినము చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి ఇంకేమంటుడు పన్నెండో వచ్చిన ఇప్పుడే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు ఏమంటుండు ఇప్పుడే ఉపవాసం మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచు దుఃఖించు మన్వూర్వకంగా తిరిగి నా ఇద్దకు రండి దేవుడు ఏమంటు నా యుద్ధకు రండి అంటున్నాడు దేవుడు మనతోనే మాట్లాడుతు నా ఇద్దకు మీరు రండి నా మాట వినండి అని అంటా ఉన్నాడు మనం ఉపవాసం చేస్తే మన సమస్యల కోసం మన కుటుంబ సమస్యల కోసం మనము చేస్తూ ఉంటాం మరి చేస్తూ ఉంటాం మన దేశం కోసం కూడా చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ దేవుడు ఏమంటుండే దేశం ఎంతో పాడైపోతుంది మరి భయంకరమైన స్థితిలో ఉండరు ప్రజలు ఆ ప్రజల కోసం మనం ఏం చేయాలంట ఎదుటి కోసం మనం ఏం చేయాలంట ఉపవాస మనము చేయాలి కన్నీరు విడిచి దుఃఖించు మనవూర్వకంగా తిరిగి రండి ఇదే యహోవాక్కు దేవుడు మనతోని మాట్లాడుతుంది దేవుడు అంటున్నాడు నా యుద్ధకు రండి మీరు అని అంటుడు కాబట్టి ఆయన యుద్ధకు పోవాలి ఆయన దగ్గరని మనము ప్రార్థన చేయాలే మనము దిన దినము కరెక్ట్ గా ఉండడము మన ప్రవర్తనే కానీ మన నడకనే కానీ మన చూపుల ద్వారానే కానీ ఎట్లా అంటున్నాం మనం ఎక్కడైనా మనము పరిశుద్ధంగా ఉండడం మనము నేర్చుకోవాలి మన నోటి ద్వారా ఎట్లా అని మనము జాగ్రత్తగా ఉండడం మనము నేర్చుకోవాలి ఇక్కడ ఇంకేమంటుండు పదమూడవ వచ్చరంలో రెండు పదమూడు అంటుండు మీ దేవుడైన ఎవోవ కర్ణ వాత్సల్యము వాడును మన దేవుడు ఎట్లుండడా కర్ణ వాత్సల్యము వాడును శాంతమూర్తియు అత్యంత కృపగల వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడు చేయక పశ్చాతప గనుక మీ వస్త్రములను కాక మీ హృదయంలో చింపుకొని ఆయన తట్టు తిరుగుడి మీ వస్త్రములు కాక మీ హృదయంలో చింపుకోడి చింపుకొని నా ఆయన తట్టు తిరగాలంట దేవుడు తట్టు తిరుగుతానంట ఆ దేవుడే మనకి విజయాన్ని ఇస్తా ఉన్నాడు చూడు భయంకరంగా మనుషులు ఉన్నారు భయంకరంగా ఉన్నారు పిల్లలు ఉన్నారు భయంకరంగా పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు తల్లిదండ్రులు కరెక్ట్ గా లేకపోతే పిల్లలు లేరు పిల్లలు ఉంటే తల్లిదండ్రులు లేరు భయంకరమైన స్థితిలో ఉన్నారు లోకం మల్లకూలంగా భయంకరంగా ఉంది కాబట్టి దాని కూరకు మనము ప్రార్థన చేయాలి మన దేశం రక్షణ పొందాలి మన దేశ ప్రజలు రక్షణ పొందాలని మనము ప్రార్థన చేయాలి ఒక దగ్గర మనం కూడుకొని కూడా ప్రార్థన చేయాలి ఎప్పుడు మన సమస్యల కోసం మనం ప్రార్థన చేస్తుంటాం ఎదుటి వారి కోసం కూడా చేసం కానీ ఇంకా బారం కలిగి ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలంటే దేవుడు దినము అతి త్వరలో ఉంది కాబట్టి మనము ప్రార్థన చేయాలి ఏ బిడ్డ నశించిపోవడానికి దేవునికి ఇష్టము లేదు కాబట్టి అది ఇష్టం లేదు కాబట్టి మనము ప్రార్థన చేయాలి ఆయన వైపు త్రిపాలే ఒక మనిషిని దేవుని సన్నిధికి నడిపినంటే చాలా కష్టమే కానీ ఏ స్ప్రాబ్లం ఉంటే మనకి ఆ యొక్క భారమే దాన్ని ఏం ఇస్తాంటే దేవుడు తేలికగానే చేశాడు కాబట్టి మనం ఎట్లుండాలంట దేవుడికి మురపెట్టాలంట మురపెడితే దేవుడు కార్యము చేస్తా ఉంటాడు ఇంకేమంటున్నాడు ఒకవేళ ఆయన మనసు తిరుపుకొని పశ్చాత్తపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యంను పానారపమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడాన్ని ఎవడు చెప్పగలడు అని ఇక్కడ అంటావుడు సీయోను జన్ల సియోనులో బాకా ఊదుడి ఉపవాస ప్రతిష్ఠించుడి దేవుడు మనతోని మాట్లాడుతు వ్రత దినం నియమించి ప్రకటన చేయుడి దేవుడు ఏమంటూ ప్రతిష్ఠిత దినంని నియమించి ప్రకటన చేయండి ప్రార్థన చేయండి అని ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుంది కాబట్టి మనం ఎట్లుండాలంట ఆయన ఒక మాట విని మనం ముందుకి నడవాలి మనం ప్రార్థన చేయాలంట దేవుడు ఈ రోజు మనతోని చెప్తా ఉన్నాడు మనం ప్రార్థన చేసి ముందుకి నడవాలని ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు గ్రంథము ఆమోస్సు గ్రంథము ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వసనం ఎహోవ దినము రావాలనని ఆశ పెట్టుకును చి ఆశ పెట్టుకొని ఉన్నా వారులారా మీకు శ్రమ ఎహోవ దినం వచ్చట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము అంటుండు ఏమంటుండు రావాలని ఆశ పెట్టుకుని ఉన్నా మీకు శ్రమ ఎహోవ దినము వచ్చట వలన మీకు ప్రయోజనమేమి అది వెలుగు కాదు అంధకారము అంధకారం అంట కాబట్టి అది ఇప్పుడు మనము చూసలేము ఆ సమయం వస్తే మనం తట్టుకోగలమా తట్టుకోగలం తట్టుకోగలం కాబట్టి తట్టుకోవాలంటే మనం ఏం చేయాలంట మన లోపల చాలా మనం మనం ఎట్లుండాలంటే పరిశుద్ధంగా అతి పరిశుద్ధంగా మనము దినదినము పరిశుద్ధంగా ఉండాలి అది చూడలేము కాబట్టి ఆ పత్రికలలో ఏమంటుండు వ్యవహాన్ పత్రికలలో ఏమంటుండంటే ఒక వాక్యము మీ లోపల ఉంటే ధైర్యం కలిగి ఆయన ఎదుట మనం నిలబడతామంట అక్కడ వాక్యం అంటుండు పత్రికలలో అంటుండు వ్యవహాన్ సువాత్రలు అంటు వ్యవహాన్ పత్రికలలో అంటుండు వాక్యం అంట మన హృదయంలో ఉంటుందంట మనం ఎట్లుంటామంట ధైర్యం కలిగి ఉంటామంట ఆయన వచ్చినప్పుడు కూడా మనం ధైర్యం కలిగి ఉంటామని దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు ఇంకేమంటుడు ఒకడు సింహము నొద్ద నుండి ఎదురైనట్లు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయి పాము వాని ఖరచు నట్టి ఆ ఉండును అలాంటి అట్లుంటదని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు అంత భయంకరంగా ఉంటది కాబట్టి మనం ఎట్లా ఉండాలి మనం జాగ్రత్తగా ఉండాలి మనకి ఎప్పుడు ఎట్లా ఉంటున్నానే వాడు ఎదుటివాడి తప్పులు మనము ఎత్తి చూపిస్తటే మనము ఉంటాం అలాంటి మనసు మనం ఉండడానికి వీలు లేదు దేవుడే క్షమించంగా మనము కూడా మనం క్షమించాలని దేవుడు అంటా ఉండు కాబట్టి ఏదైనా మన లోపల శరీరక్రియలు మన లోపల ఉండడానికి వీలు లేదని దేవుడు మనతోని మాట్లాడుతుండు ఎహోవ దినము నిజముగా వెలుగై ఉండ ఉండదు కదా వెలుగు ఏ మాత్రము లేక అది కారుచీకడుగా ఉండదా మీ ఇక్కడ అంటుండు అదేమంటుండు ఎహోవ దినం నిజముగా వెలుగై ఉండదు కదా వెలుగు ఏ మాత్రము లేక అది కారుచీకటిగా ఉండదా అని ఇక్కడ అంటా కాబట్టి ఇలాంటి దినం ఉంది కాబట్టి దేవుడు మనతోని మాట్లాడుతూ ఉండు మనం అట్లా జాగ్రత్తగా ఉండి ముందుకి మనము నడిచి మనము దేవుణ్ణి దేవుణ్ణి జనడ ఎద్దుడి వలకి మనం ప్రకటించాలి ఆయన సువార్త ప్రకటించాలి అనేకులను ఆయన వైపు మనము త్రిప్పాలని దేవుడు మనతోని మాట్లాడుతుండు ఆయనని త్రిప్పాలి ఆయనని ఆయన గురించి చెప్పి అనేకులను ఆయన వైపు త్రిప్పి ముందుకి నడిపిస్తా ఉండాలి కాబట్టి ఇక్కడ అదే దేవుడు మనతోని మాట్లాడుతూ ఉన్నాడు మేమైతే రక్షణ పొందినప్పుడు మేము ఉన్న ఏరియా ఎట్లు ఉండే చాలా భయంకరంగా ఉండే రాత్రి అయితే లైట్లే పలకొట్టేస్తుండే తెల్లారు చూసే లోపల అన్ని పలి కింద పడిపోతుండే అంత భయంకరంగా ఉంటుండే అప్పుడు మేము రక్షణ పొందినప్పుడు కొత్త కొత్తగా కాబట్టి ఆ ఏరియాలో చాలా అంతే మొత్తం భయంకరమైన మనుషులు ఉండే మేము ఎప్పుడైతే యశ్ప్రభు ఇది ఈ యొక్క ఏరియా అంతా మారాలి అని ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆ ఏరియా ఎట్లే అయిపోయిందంటే రాత్రి ఇప్పుడు మేము ఎప్పుడు చూస్తుండే ప్రార్థన చేసి చూస్తుండే లైట్లు పలగిపోతుండ ఈ రాత్రి ఈ గెల్లంతా అట్లా ఉంటుండే భయంకరంగా ఉంటుండే ఆ భయంకరంగా ఉన్నా కూడా అక్కడ లైట్లు పలిపోతున్న పరితి రోజు చూస్తుండే ప్రార్థన చేస్తుంటే కార్యం చేస్తాడు అట్లా చూస్తుండే ఇప్పుడు ఆ ఏరియా అంతా మొత్తము మారిపోయింది అక్కడ ఉన్న మనుషులు ఆ మనుషులు కూడా మారిపోయి ఉన్నారు మేము సేవకపోతే ఎట్లుంటుండే ఒక రాత్రి సేవకు వస్తుండే కానీ ఆ ఏరియా పోవాలన్నా కూడా మాకు పోనీయకపోతుండే అంత భయంకరంగా ఉంటుండే పక్క ఏం చేస్తుంటే విగ్రహాల్లో పెడుతుండే విగ్రహాలు పెట్టినప్పుడల్లా మేము ఏం చేస్తుంటే ప్రార్థన చేసి అక్కడ నూనె పోసేస్తుండే నూనె పోస్తే అక్కడ ఏమన్నా వాళ్ళ ఏమంటే అక్కడ వాళ్ళ వాళ్ళ ఏమన్నా గడబడైనా ఏదైనా డిస్టర్బ్ అయినా అయిపోతుండే ఆ టైంలో ఏమవుతుండే ఆ ఏరియాలో పెట్టకపోతుండే విగ్రహార్ధన పెట్టకపోతుండే దేవుడు అట్లా కార్యాలు చేస్తుండే అయితే దేవుడు ఏమంటుండంటే చూడు ఈ రోజు దేవుడు మనతోని మాట్లాడుతుండే ఏమంటుండంటే ప్రతి ఒక్క మనిషిని కోసం మనం ఏం చేయాలంట ప్రార్థన చేయాలి కాబట్టి వాళ్ళ జీవితంలో తప్పులు జరుగుతున్నా కూడా మనం ఏం చేయాలి క్షమించాలి క్షమించి మనం ఏం చేయాలంట ప్రార్థన చేసి మనము చేసే ఎదుటి మనిషిని అధైర్య పడి ఆ మనిషిని ఏం చేయాలంట ధైర్య ధైర్య పరిచి పడిపోయిన మనిషిని మనం ఏం చేయాలంట పైకి లేవనెత్తడానికి ప్రయత్నము చేయాలి మన పనే అది మన పనే అది కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుండే ఈ రోజు మనము ఎట్లా ఉన్నాము కాబట్టి దినము అతి త్వరలో ఉంది కాబట్టి మనము సిద్ధపడాలి అనేకులని సిద్ధపరచాలని ఇక్కడ దేవుడు మనతోని మాట్లాడుతుండు కాబట్టి దేవుడు మాట్లాడుతుంది కాబట్టి మనం జాగ్రత్త కలిగి మనం ముందుకి నడవాలి నడిచినా కూడా మన కళ్ళకి ఎన్నో జరుగుతుంటుంది ఎంతో పాపము కనిపిస్తూ ఉంటది ఆ పాపాన్ని మనం జయించుకుంటే ముందుకి నడవాలి ఆ పాపాన్ని ముందుకి జయించి ముందుకు నడుస్తూ ఉండాలి ఇంకేమంటుండే ఏషయ ఏషయ పదమూడో అధ్యాయం ఆరో వచనం ఏహో దినం వచ్చున్నది ఘోషించుడి ఎహో దినం వచ్చుచున్నది ఘోషించుడి అది ప్రళయం వలె దేవుని యుద్ధ నుండి వచ్చును అది ప్రళయం వల దేవుని యుద్ధ నుండే దేవుని యుద్ధ వచ్చును అందుచేత బహువులని దుర్బలమగును ప్రతివాని గుండే కరిగిపోవును ప్రతివానికి గుండె ఏమైపోతుందంట కరిగిపోతుందంట అదినం చూడలేక ఆయన చూడలేక రొమ్ము కొట్టుకొని తప్పించుకొని వెళ్ళిపోతుంటారు కానీ ఆ టైము సిద్ధపడినా కూడా ఆ రోజు ఏమీ ఉండదు కాబట్టి ఈ రోజే మనము ప్రతిరోజు మనము సిద్ధపడి ఉండాలి జను జనులు విభ్రాంతి నందుదురు వేదనలు వారికి కలుగును ప్రసవ వేదన పడుదాని వలె వారు వేదన పడేదరు ఒకరినొకరు తేరి చూతురు వారి ముఖంలో జ్వాల ఎర్రబారును ఎహోవ దినం వచ్చినది దేశము పాడు చేయటకును పాపులను బొత్తిగా దానిలో ఉండకుండా నశింప చేయటకును క్రూరమైన ఉగ్రతతోనూ ప్రచండమైన కోపముతోనూ అది వచ్చును అట్లా వస్తుందంట ఎందుకంటే వచ్చి దేవుడు భూమికి వచ్చి ఆయన ఏం చేశాడ తీర్పు తీర్చడు కాబట్టి ఆ యొక్క తీర్పులో ఉండకుండా మనం ఏం చేయాలంట దేవుడు పరిశుద్ధతంగా జీవించి మనం ముందుకి నడవాలని దేవుడు మనతోని మాట్లాడుతా ఉండు దేవుడు మనతోని మాట్లాడుతుండు ఇంకేమంటుండు దేవుడు మనతో మాట్లాడుతు కాబట్టి మనం ముందుకే వెళ్ళాలని ఇక్కడ అంటా ఉండు ఇంకేమంటుడు యషయ య తగ్గింపబడును ఆ దినము ఏవో మాత్రమే ఘనత వహించును ఆ దినం అంట దేవుడే ఘనత వహిస్తాడా దేవుడికే ఘనత ఆయనకే మహిమ అంత స్తుతికి అర్హుడు ఆయననే కాబట్టి అట్లా ఉంటది కాబట్టి మనం అయితే జాగ్రత్త ఉండి ముందుకు నడిచి పరిశుద్ధం ఉండడం మనము నేర్చుకోవాలి చిన్న వాక్యం దేవుడు దేవించిన గాక స్థూద్రం పరిశుద్ధ మహిమల రాజానికి కొందన వాక్యంధారా మీరు మా అతను దేవా అందుని బట్టి నీకు వందనాం దేవా నీకు ఇస్తూ దేవా అనేకులకు మేము సువార్త ప్రకటించాల నీ వైపు త్రిపాలే అలాంటి జీవితం మీరు మాకు దయచేసి దేవా నీ నామానికి స్థుతి ఘనత మహిమ చెల్లిస్తూ ఏసు కృష్ణాం నడుచున్నాం తండ్రి ఆమెను ప్రేజరాడ నిన్న నేడు నంతరం ఏక తండ్రి నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన మా మధ్యలో ఎస్సు ప్రభ ఇంతవరకు వాక్యం చేత మమ్మల్ని ఎంతగానో బలపరిచిన ప్రభు అందును నీకు స్తోత్రంలో చెల్లిసాం నాయన మాకు తోడే నడిపించే విజయమిన తండ్రి నీకే స్తోత్రం ఆయన వాక్యానుసారంగా జీవించాల ప్రభ నా తండ్రి నీకు వందనాలు అయితే మాతో ఎంతగానో మాట్లాడుతున్నారు ప్రభా అందుని బట్టి నీకు వందనాలైనా కొత్త ఒక్కదండ జీవం కలిగిన దేవుడో ప్రభ అసాధ్యం అంటే ఏది లేదు నీ కృపల ప్రతొక్క కుటుంబాలని మీరు మార్చుకోండి పరిశుధంగా తయారు చేయండి ఎటువంటి పాపిన నువ్వు మార్చే దేవుడోటి దేవ యశు రక్షింపబడును కాక మీరు జరిగించండి ప్రత కుటుంబాలని యశుప్రభ సరి చేయండి నీ పరిషుద్ధ ఆత్మ కలగ చేయండి తండ్రి యశయానికి వందనాలైన ముఖ్యంగా యశుపప్రభ మరి ప్రేరంశాల కోసం ప్రార్థిస్తున్నాను అయినా మరి ఎన్ని కుటుంబాలు ప్రభా మీరు సహాయపడండి విజయాన్ని దయచేయండి కుటుంబాలకు ఒక ఆదరణకర్తంగా మీరు సహాయపడండి నా తండ్రి ఎస్ఐయానికి వందన స్తోత్రంలో నాయన పత కుటుంబం ప్రభా జీవాది పతి కనుక ప్రభా ఆ కుటుంబానికి జీవాన్ని పలుకుతున్నాం నాయన రాత్రి కాలం ఆ కుటుంబాలకు ఆదరణకర్తంగా మీరు సహాయపడండి విజయాన్ని దయచేయండి సుతిష్టం ముట్టండి తాకండి స్వస్థపరచండి మరి నుంచి ప్రార్థిస్తున్నాం నాయనా రాళ్ళు కరిగిపోవాలా ప్రభా మరి ఎసుప్రభ సర్జీ జరగకుండా రాలు కరిగిపోవాలా తాకి స్వసపరచబడాలా విజయాన్ని దయచేసి రక్షించుకోండి ఆ కుటుంబం అంతా రక్షిపోడాలా తండ్రి గిద్దెను భావిషన్ ప్రార్థిస్తున్నది ఏమన్నా ఎక్కువ ప్రాబ్లమ్స్ విడుదల పొందాలనే సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేసి రక్షించుకోండి కుటుంబంతో సేవల బలంగా వాడాలి అద్భుతంగా ఆచనిగా మీరు వాడుకోండి లక్ష్మణి కూడా ముట్టెడి తాకండి స్వసపరచని గర్భ సంచలో గడ్డలని కరిగిపోవాలి ముద్రపోయిండాలి మరి ఇంటికి ఇన్ఫెక్షన్ అంతా పోవాలాదేవా ఆపరేషన్ కాకుండా స్వస్సత కలిగ చేయండిదేవా విజయాన్ని మీరు దయచేసి కుటుంబం అంతా విశ్వాసానికి బలపరచండి తండ్రి ప్రేమలక్ష్మి కూడా ముట్టెడి తాకండి గడ్డ నుంచి విడుదల పొందాలి సంపూర్ణంగా స్వచ్ఛత విడుదల దయచేయండి లేసు ప్రభావం ఇంకా సేవల బలంగా వాడబడు అద్భుతంగా మీరు వాడుకోండి ఆ విజ్ఞప్న ముట్టండి తాకండి స్వసపచ్చే మంచారం స్వస్థతండి నరళ బంతి కొట్టి దయచేసి రక్షించుకోండి సుందర బ్రదం కూడా ముట్టడి తాకండి స్వస్తపచ్చేయండి లీవర్ సమస్యతో బాధపడుతున్న చెడు విష నుంచి విడుదల సంపూర్ణంగా నీకు సమర్పింపమైన జీవితం కలగచ్చేయండి సేవల బహుబలంగా మీరు వాడుకొని రక్షించుకోండి ఇద్దాం కుటుంబ శాంతి సమస్యగా నడిపించండి దేవ శోదరమార్ వెనుకొచ్చిన కూడా ముట్టడితే అక్కడ స్వస్థపరచండి మంచి వర్గం స్వస్థత ఇచ్చండి ఆకలిని అరుగుదల దండి సంపూర్ణంగా ఆ బిడ్డ సేవకు సర్పింపబడును కాక గొప్ప విజయాన్ని మీద దయచేసి ఆ బిడ్డకున్న బలహీన మీరు కొట్టి వేసి కొట్టివేయండి దేవ కుటుంబంతో రక్షణ మార్గం నడిపించారు అక్కడికి పచ్చుకోండి దేవి ఇష్టం కూడా ముట్టడితే అక్కడికి స్వస్థపరచండి ఆ బిడ్డ కేసువ్రభు ఎక్కడ సజ్జర్ జరగనికి వీళ్ళ దేబా ఏ సమంలో గర్దిస్తున్నాం దేవ రిఖం సభ ఉపవాస ప్రధాన విజయం పొందును కాక గొప్ప విజయాన్ని మీద మరి ఏసు ప్రభావ మీ స్వరం చొప్పున నడవాల దేవాటి తాకి శ్వాసపరచండి కుటుంబ శాంతి సంబంధం దయచండి వాళ్ళ భర్త తాగు సైతన చీకటి వేసిన గదిసిన పో సైతన కాదు రికంద సభ ఆలోచించింది సంపూర్ణంగా విడుదల మీద దయచేయండి దివా ఏసు ప్రభానికి ఇవ్వందా మంచి జాబును అనుగ్రహించి కుటుంబాన్ని జ్ఞానం దయచేయండి ఇద్దరు కూడా మంచి ఉందని నిలబడాలా గొప్పకార్యం జరిగించేది ఏసో ప్రభానికే వందనదా తరసిష్టం కూడా ముట్టడి తాకండిదేమా అప్పుడ బ్రెడ్ క్యాన్సర్ నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేసి రక్షించుకొని నిరాకడ గస్తపరచుకోండి లెక్కి చిన్న పాపను ముట్టడి తాకండి అయినా మరి కాలకు బోన్ పెరగనిక వీలే సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి అప్పుడే భోషన్ తీవించాశ నుంచి మంచి స్కూల్కి వెళ్ళాలా కుటుంబంతో రక్షింపబడాలా నిశాంతి విశ్వాస బలపరచబడడం కాక ముట్టడి తాకండిదేమా బ్లడ్ క్యాన్సర్ నుంచి విడుదల దయచేసి రక్షించుకోండి సంపూర్ణంగా కుటుంబంతో సందికి నడిపింపబడాలా గొప్ప విజయాన్ని మీద దయచేసి రక్తంతో కొనండినైనా అనేక పాపను కూడా ముట్టడి తాకండినయన మంచి ఆ దయచేయండి ఆయుష్ నుంచి విడుదల దయచేయండి మరి నరాల పని ఇంకా మీరు కొట్టి వేయండిదేవా మరి పిడిసిన రానికి వెళ్ళేదేవా కుటుంబం అంతా సమర్పి జీవితం దయచేయండి వాళ్ళంతా రక్షింపబడాలా గొప్ప విజయాన్ని మీద దయచేసి రాకరిక పచ్చుకుంటాండి నాగేశ్వర బ్రదర్ ముట్టడి తాకండినైనా లంగ్స్ ఇన్ఫెక్షన్స్ విడుదల పొందా యేసు ప్రభ కిడ్నీ ప్రాబ్లమ్స్ విడుదల ఇచ్చేయండి మూత ఏసు ప్రభ ముట్టి తాకి శ్సపరిచండి దేవా ఏసు ప్రభానికి వందనాలైనా పత్వకందం శ్వసత విడుదల ఇచ్చే దేవుడు దేవా మీరు అక్కడ కుటుంబం సిద్ధపడాలా మీరే కార్యం జరిగించండి కూడా ముట్టడి తాకండి సేవల బహుబలంగా మీరు వాడుకోండి అయినా అప్పుడ మంచి మార్గం తెరవండి సైతం రజంతో కూలిపోవాలా దేవా ఏసు ప్రభానికి వందనాలైనా అప్పుడ జాబ్ను మంచిగా అనుగ్రహించండి దేవా ఎక్కడుందో వేసు ప్రభ మీరు సహాయపడండి బలంగా మీరు వాడుకోండినైనా మంచి జాబ్ను అనుగ్రహించి విజయాన్ని మీరు దయచేయండి ఏ సుప్రవానికి వందన్న భార్య భర్తలు సేవ చేయను కాక బలమైన పాత్రగా మీరు వాడుకోండినైనా పిల్లలు కూడా తోడే నడిపించి మంచి చదుకోవాలా శోధ నటం గర్తించి కుటుంబంతో రక్షించుకుని రాక్కడకి ఇష్టపరచుకోండి తండ్రి ఏసానికి వంద రమేష్ బ్రదన్ కూడా ముట్టండి చేడు విశానించి విడుదల దయచేయండి అప్పుడు సైతం దురాత్మ సైతం ఏసిన కథ బంధించిన పొక్క సైతం బాష సంపూర్ణంగా విడుదల దయచేయండి దేవా ఆవిడ అప్పుల నుంచి పార్పోనికి వీళ్ళేది ఇవ్వ ఆ బిడ్డ ఇసుకృష్ణనామలు రక్షింపబిడ్డ వినుక ఆ బిడ్డ నీ సన్నిధిని మీరే కాలం జరిగించే ఎక్కడో లాక్ వాళ్ళ కుటుంబం అంతా మారు రక్షింపబడాలా తల్లిదండ్రులు తమ్ముడు ఇసుల సన్నిధికి సత్యాన్ని ప్రకటించే బీటగా మీరు వాడుకోండి దివా ఏసు ప్రభా సేవలో యశూ ప్రభా సంపూర్ణంగా మార్చుకోండి అప్పుడొక మంచి మార్గం తెరవండినైనా పని మీద ఇంట్రెస్ట్ కలగాల యేసు ప్రభా కుటుంబానికి పోస్తే జ్ఞానం ఇచ్చండి నిరాకరక తండ్రి ఎసయానికి వందన ఇంతవరకు యశూ ప్రభా మాట్లాడిన విధానం పట్టి వందన కుటుంబాలంతా నీ పాదల దగ్గరికి తీసుకొని వచ్చినాం నాయన వాళ్ళ సమస్య దయచేసి కుటుంబం రక్తంతో కొనండి నాయన సైతాన్ చేతి నుంచి దయచేసి వాళ్ళ రోగాలని కొట్టివేయండి సైతాన్ని రాజ్యంతో కూల్చివేసి డాక్టర్ చేతించి విడుదల పొందాలా వాళ్ళంతా నీ చేతికి అప్పగింపబడును కాక వాళ్ళంతా నీ సందికి రావాలా దేవా నాకు కారండి మీరే కార్యం జరిగించి రక్షించుకొని అక్కడికే సిద్ధపరచుకోమని కృప కన్నికరము ప్రేమ సమాధానం నడిపింటూ చేరికీ లోకంలోని సకల పరిస్థితులకు సదాకాలం తోడే నడిపించను అందరికి రైజ్ <shirt> <mysteriously> <gums>